హరి ఓం శ్రీ మహాగణాధిపత నవయుగ వేదం శ్రీ అరవిందుల సావిత్రి మహాభారతాంతర్గతమైన సావిత్రి సత్యవంతుల దాంపత్య జీవిత చిత్రణం మనందరికీ స్వపరిచితం ఆ దంపతుల జీవన నేపథ్యాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఎన్నో తాత్విక అంశాలు అవగతం అవుతాయి నిగూఢమైన అంతరార్థాన్ని పరమార్థాన్ని కొన్ని అధ్యాయాలుగా విభజించి సాధకులకు అందజేసిన విప్లవ యోగీశ్వరులు శ్రీ అరవిందులు శ్రీ అరవిందులు మహామేధావియే కాక మహాయోగిగా భువిని దివిగా మార్చుటకు తమదైన పద్ధతిలో సాధనను కొనసాగించారు ఆ బృహత్ ప్రయత్నమే దివ్య జీవరంగా నిరూపించారు శ్రీ అరవిందులు ఈ కావ్యమందలి కేంద్రశక్తి సావిత్రి ఆమె చిక్తి స్వరూపిణి ఆమెనే గాయత్రిగా మనం ఆరాధిస్తున్నాం గాయత్రీ మంత్రం వర్ణ వర్గలింగ వివక్ష లేకుండా అందరూ జపించవచ్చు आर्षे त्रिसंख्यलो गायनुष्ठान प्रशस्तृष्ट विश्वाम गायत्री मंत्रेण्योधी नचोदया मंत्र సకల వేదసారం మంత్రస్థూలార్థం ఏ పరమాత్ముడు అంతర్యామిగా ఉండి మన వివేక ప్రజ్ఞను ప్రచోదిస్తాడో అతడే సూర్యుడుగా జ్యోతిర్మయుడై వెలుగుతున్నాడు అతడే సమస్త విశ్వరక్షకుడు అట్టి పరమాత్మ మన అజ్ఞానాన్ని తొలగించుగాక ఆ జ్యోతిని ధ్యానిద్దాం ఈ మంత్రాన్ని మానవకోటికి సమర్పించి విశ్వామిత్ర మహర్షి విశ్వవంధ్యుడైనాడు తపస్సు చేయకుండా బ్రహ్మను చేరటానికి గాయత్రీ మంత్రం ఉపకరిస్తుంది రజప్రేరితమైన ఆ తపస్సు శుద్ధ సాత్వికమైన పరిణామ పేశలమైంది విశ్వామిత్రుడు త్రిపాదగాయత్రిని సృష్టించినట్లే శ్రీ అరవిందులు భాగవత జీవన విధానాన్ని నిర్ణయించారు డార్విన్ పరిణామవాదాన్ని తీసుకుని శ్రీ అరవిందులు దానిని అలౌకిక మనర్చారు లీలావాదానికి పరిణామవాదాన్ని దతపరిచి బలవత్తరం చేశారు వైయక్తికతను నిరసించి జగత్తునే దివ్యంగా మార్చటానికి ప్రయత్నించారు శ్రీ అరవిందుల సాధన లక్ష్యం అదే జీవనములో దివ్య మార్గాన్ని చూపించి జగదారాధ్యులైనారు శ్రీ అరవిందులు భారతీయ మహర్షుల విశ్వభావనను ఆధునిక పద్ధతిలో పెంపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మహాయోగి శ్రీ అరవిందులు ఆధ్యాత్మిక చైతన్యం లేనిదే రాజకీయ విప్లవం సాధ్యం కాదని ఉద్ఘాటించిన దార్శనికులు శ్రీ అరవిందులు ఆధ్యాత్మిక ప్రవృత్తితో వ్యవహరించే జనుల సంఖ్య పెరిగినప్పుడు జనజీవితం వికసిస్తుంది పశుప్రవృత్తి నుండి ఉత్తమ స్థితికి చేరే మార్గం సుగమమ సుగమమవుతుంది అంటూ మానవ జీవితం దివ్య జీవితమయే తీరును సుబోధకం చేసిన మహనీయులు శ్రీ అరవిందులు శ్రీ అరవిందుల వారి సందేశం సంపద అంతా దైవానికి కనుక ధనవంతులు ధర్మకర్తలే కాని యజమానుడు కాదు ఎందుకంటే ధనం ఈ వేళ వారితో ఉంది రేపు మరొక చోట ఉంటుంది తమతో ఉన్నప్పుడు ఆ ధనం పట్ల ధనవంతులు తమ ధర్మాన్ని ఎలా నెరవేర్చారనే దానిమీదనే అంటే ఏ భావంతో దానిని ఉపయోగించారనే దానిమీదనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది శ్రీ కొంగర భాస్కర్రావు గారు తెలుగులో రచించిన నవయుగ వేదం శ్రీ అరవిందుల సావిత్రి ఆ పుస్తకంలోని మానవాకాంక్ష భాగాన్ని శ్రవణం చేద్దాం నవయుగ వేదం శ్రీ అరవిందుల సావిత్రి మానవాకాంక్ష మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పిన సావిత్రి ఉపాఖ్యానం మనందరికీ తెలిసిందే మద్రదేశపు అశ్వపతి సంతానార్థి అరణ్యాలకు వెళ్లి పద్దెనిమిది సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతని తపస్సుకి మెచ్చి సావిత్రీదేవి ప్రత్యక్షమై ఒక కుమార్తె కలిగేటట్లు వరమిచ్చింది ఆ వరప్రభావంతో జన్మించిన కుమార్తెకు సావిత్రి అని పేరు పెట్టి అశ్వపతి ఆమెను గారాభంగా పెంచాడు ఆమెకు యుక్తవయస్సు వచ్చింది ఆమె అసమాన సౌందర్య రాసి మాత్రమే కాక అద్భుతరాశి కూడా ఆమె అందానికి ముగ్ధులైన ఆనాటి రాజకుమారులు ఆమెలోని తేజస్సు వంక తేరిపార చూడలేక శిరస్సు నమస్కరించారే తప్ప ఆమెను చేపట్టే సాహసం చేయలేకపోయారు అశ్వపతికి ఆమెకు తగిన వరుణ్ణి వెతకటం ఒక పెద్ద సమస్య కూర్చుంది ఇక చేసేది లేక దేశ సంచారం చేసి తన వరుణ్ణి తానే వెతుక్కోమని చెప్పాడు రాజు సావిత్రి రథమెక్కి జనవాసాలు అరణ్య ప్రాంతాలు అన్ని తిరుగుతూ ఒకచోట సాళ్ రాజకుమారుడు సత్యవంతుణ్ణి చూసి వరించింది సాళ్దేశపు రాజు జుమత్సేనుణ్ణి అతని విరోధులు జయించి అతనిని రాజ్యం నుండి బహిష్కరించారు అతడు అంధుడై రాణితోనూ కుమారుడైన సత్యవంతుడితోనూ అరణ్యంలో ఒక పల్లశాలలో కాలక్షేపం చేస్తున్నాడు ఆ సత్యవంతుణ్ణి వరించిన సావిత్రి తన తండ్రి అశ్వపతి దగ్గరికి తిరిగి వచ్చి తన ఎన్నికను గురించి చెప్పగా సరిగ్గా ఆ సమయానికి అక్కడే ఉన్న దేవర్షి నారదుడు సత్యవంతుడు ఆమెకు తగిన వరుడేగాని అల్పాయిష్డని వివాహం జరిగిన తర్వాత సరిగ్గా సంవత్సర కాలానికి అతడు మరణిస్తాడని చెబుతాడు తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సావిత్రి సత్యవంతుణ్ణే పెళ్లాడింది అరణ్యంలో అతమామలను భర్తను సేవించుకుంటూ సత్యవంతుడు మరణించాల్సిన రోజు అతనితో కలిసి అడవికి వెళ్లి యమధర్మరాజు అతని ప్రాణాన్ని హరించినా తన పాతివ్రత్య మహిమతో యముణ్ణి ఎదురించి తన భర్త ప్రాణాలను తిరిగి సంపాదిస్తుంది సత్యవంతుడితో తిరిగి వస్తుంది యమధర్మరాజు వరప్రభావంతో పోయిన కంటి చూపును పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా సంపాదించుకొని జమత్సేనుడు తిరిగి రాజవుతాడు సత్యవంతునితో సావిత్రి సుఖంగా సంతానవతి బహుకాలం జీవిస్తుంది ఇది మహాభారత కథ ఈనాటికి ఈ దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న కథ సావిత్రి వ్రతం చేసుకుంటూ స్త్రీలు సుఖంగా జీవించటం మనకు తెలిసిందే ఈ కథ ద్వారా మనకు తెలిసిందేమంటే మరణాన్ని జయించి అమృతత్వాన్ని పొందాలనేది మానవుడు యొక్క చిరకాల వాంఛ అని శ్రీ అరవిందుల దర్శన మహాగ్రంథం ది లైఫ్ డివైన్ దివ్యజీవనం అనే గ్రంథంలో మొదటి అధ్యాయం పేరు మానవాకాంక్ష ఏనాటికైనా మరణాన్ని జయించాలని ఆనందంగా జీవించాలని యుగ మానవుడు తపిస్తున్నాడని సావిత్రి పతివ్రత కనుక తన పాతివ్రత మహిమతో చనిపోయిన భర్తను తిరిగి పొందగలిగింది మరో ముఖ్య విషయం ధర్మరాజుకు ఈ కథ చెప్పిన మార్కండేయుడు కూడా అల్పాయుష్డే అయినా శివారాధనతో మరణాన్ని జయించాడు కథలోని ప్రతి పాత్ర పేరు వెనుక ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని శ్రీ అరవిందుడు గమనించారు సత్యవంతుడు సత్యం వహతి ఇది సత్యవాన్ దివ్యాత్మను తనలో వహించి ఈ మత్స్యలోకానికి దిగి వచ్చినవాడు సావిత్రి సవితృదేవుని కుమార్తె సంధ్యావందనంలో ఉదయం వేళ గాయత్రిని మధ్యాహ్నం వేళ సావిత్రిని సాయం సంధ్యలో సరస్వతిని మనవారు ఉపాసించటం మనందరికీ తెలిసిందే సావిత్రి తన పూర్ణ శక్తితో భూలోకంలోకి అవతరించిన దివ్యానుగ్రహం మరణముఖంలోనికి వెళ్తున్న సత్యాన్ని బ్రతికించాలి ఈ లోకం నుండి సత్యం నిష్క్రమించకూడదు ఎట్టి పరిస్థితులలోనూ సత్యాన్ని బ్రతికించాలి అలా చేయగల శక్తి ఒక్క దైవానుగ్రహానికే సాధ్యం ఆ దైవానుగ్రహం యొక్క మానవ రూపమే సావిత్రి ఇంకా ఆమె తండ్రి అశ్వపతి అశ్వములు అంటే ప్రాణాలు ప్రాణిక శక్తిని అదుపులో ఉంచుకున్నవాడే తపస్సు చేయగలుగుతాడు అతనికే ఆధ్యాత్మిక శక్తి బలము వెలుగు సమకూడుతాయి అవి ఉన్నవాడికే దైవానుగ్రహం వెన్నంటి ఉంటుంది సత్యాన్ని కనగలుగుతాడు అలాగే జమత్ సేనుడు జమత్ అంటే ప్రకాశం వెలుగు సేన అంటే సమూహం శక్తి జుమత్సేనుడంటే ప్రకాశించే కిరణములు గల దివ్య మనస్సు దాని నివాసము వెలుగులోకము అది అజ్ఞానాంధికారంలోనికి వెళ్లగొట్టబడింది జనావాసాలకు దూరంగా అరణ్యంలో అంతజీవితం గడుపుతున్నది కథలో నిక్షిప్తమైన ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీకలుగా ఆ పాత్రలను శ్రీ అరవిందులు దర్శించారు ఈ కథను మరణాన్ని జయించాలన్న మానవాకాంక్షకు ప్రతీకగా తీసుకున్నారు అందుకే సావిత్రి మహాగ్రంథానికి కేవలం సావిత్రి అని పేరు పెట్టకుండా సావిత్రి ఒక గాథ ఒక ప్రతీక అని పేరు పెట్టారు సావిత్రి కథలోనికి ప్రవేశించే ముందు ఆ గాథకు ఆ మహాగ్రంథానికి వెనుక ఉన్న ఈ మహత్తర ముందుగా ఆకలింపు చేసుకోవాల్సి ఉంది నవయుగ శ్రీ అరవిందుల సావిత్రిలో మానవాకాంక్ష భాగాన్ని శ్రవణం చేశాం ఓ శాంతి శాంతి శాంతి